అనేటువంటి శబ్దానికి శంకరులు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు ఏంటంటే సదేర్ ధాతో విశరణ గతి అవసాధనార్థస్ క్వి ప్రత్యంత రూపం ఉపనిషది అంటే ఏ శబ్దమైనా సంస్కృతంలో ఉత్పత్తి అవ్వాలి అంటే దానికి ఒక ధాతు కావాలి ధాతు అంటే ఒక విత్తనం సీడ్ ఒక బీజం ఒక శబ్దం ఉత్పత్తి అవ్వాలి అని అంటే దానికి కూడా ఒక ధాతువే కారణం అలాగనే రామ అనే శబ్దానికి రమ ధాతు కృష్ణ అనే శబ్దానికి కృషాతు కృష ఆకర్షణే రమురమణే ధాతువుకి ధాతు అర్థం కూడా ఒకటి ఉంటుంది అలాగే మన పాణనీయ మహర్షి ఏం చేశారనంటే రెండు వేల ధాతువులు ఆయన దర్శించారు వ్యాకరణానికి రెండు వేల ధాతువులు దర్శించారు ఆయన మొత్తం ధాతుపాటమంతా రెండు వేల ధాతువులతో ఉంటుంది ఈ రెండు వేల ధాతువుల నుంచి అపరిమితమైనటువంటి భాష పుట్టింది ఈ రెండు వేలే దానికి కారణం ఈ ధాతువుల్ని ముందు ఉపసర్గం కొన్ని చేరిస్తే ఒక అర్థం కొన్ని ప్రత్యయాలు చేరిస్తే ఇంకొక అర్థం ఇలాగా రకరకాలుగా ఒక ధాతువుని ఎన్నో శబ్దాలుగా బయటికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు రమధాతు ఉంది రామహ అంటే రాముడు అని అర్థం దాని ముందు ఆ అని పెట్టామనుకోండి ఆరామహ ఆరామని వి అని పెట్టామనుకోండి విరామ కాబట్టి ఒక్కొక్క అక్షరం చేరిస్తే ముందు ఆ ధాతుకి అర్థం మారిపోతుంది ఇలాగా గొప్ప విన్యాసం జరిగింది సంస్కృతంలో సంస్కృతం నేర్చుకుంటే ఒక్క భాష పట్టుకుంటే కనుక అది అన్ని భాషలకి మూలమది భాష పటుత్వం కనుక మనకు లభిస్తే అన్ని భాషలు లభిస్తాయి మనకు మనిషే సంస్కరింపబడతాడు సంస్కృతం వస్తే ప్రతి అక్షరము పలికితేనే సంస్కృతానికి గొప్పతనం ఇప్పుడు ఇంగ్లీష్ సంస్కృతానికి ఒక చిన్న తేడా చెప్తాను ఇంగ్లీష్లో మీరు డబల్యూ ఓ ఆర్ఎల్ డి రాస్తారు దాని మామూలుగా ఎలా పలకాలి వరల్డ్ అని పలకాలి అలా పలకూడదు వరల్డ్ ఆర్ ఏమైపోయిందంటే సైలెంట్ రాయడం దాన్ని మానేయడం అంటే వాళ్ళు రాసేదొకటి పలికేదొకటి అన్నట్టుంటుంది కానీ సంస్కృతంలో మీరు ఏదైతే రాస్తారో రాసిన ప్రతి అక్షరాన్ని పలకాలి అంటే మనం చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తాం ఇది సంస్కృతానికి ఉండే గొప్పతనం కాబట్టి సంస్కృతానికి ఉండే ఆ గొప్పతనం సత్యత్వం భాషలోనే ఉంది ఆ సత్యత్వం దాగుంది రాసేదొకటి చెప్పేది ఒకటిగా ఉండదు ఆ భాష అది తెలియదు సంస్కృతానికి ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా సత్యమైన వైఖరి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనందరం పలికినప్పుడు ఉచ్ఛారణ ఎలా ఉందని అంటే ముద్ద ముద్దగా ఉంది ఇప్పుడు నేను ఒకసారి మీకు చెప్తాను చూడండి మీరు వినండి శ్రద్ధగా వినండి శబ్దము ఎంత ధ్వనిని ఉత్పత్తి చేసి మనల్ని ప్రభావితం చేస్తుందో మీకు నేను ఇదే శాంతి మంత్రం నేను చెప్తాను మీరెవరూ పలకకండి వినండి ఓ భద్రంకరణేభిశృయామేవా భద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైతుంసనూ వ్యషేమదేవస్తింద్రో వృద్ధ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమి స్వస్తినో ృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి ప్రతి అక్షరము ఎక్కడికో వెళ్లి స్పందన కలిగిస్తూ ఉంటుంది నోటితో ఉచ్చరించేది కాదు భాష కాబట్టి ఆ భాషని మనం ప్రేమించడం మొదలు మన దేశంలో పుట్టింది అది మన దేశంలో అంతరించిపోయిందని అంతకంటే దౌర్భాగ్యమేమి ఉండదు ఇంకా కాబట్టి మన దేశంలోనే దాన్ని కాపాడుకోకపోతే ఏ దేశం దాన్ని కాపాడుతుంది కదా కాబట్టి ఆ సంస్కృతం పట్ల కూడా మనకు ఉండాలి అందుకనే శంకరలు ఉపనిషత్ అనే శబ్దానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు సదేర్ ధాతో విశరణ గతి అవసాదనార్థస్య కృత్ రూపం ఉపనిషదితి అంటారు అంటే ఒక్కొక్క శబ్దానికి ధాతు ఉందని చెప్పుకున్నాం కదా రెండు వేల ధాతువుల్లో అనేది ఒక ధాతు సద్ అనేది ధాతు దాంట్లో లృ అనేటువంటిది పిత్ అంటే విసర్జనీయ అంటే దాన్ని విడిచిపెట్టేయాలి ఇక మనకు మిగిలిందేమిటి సద్ అనే ధాతు మిగులుతుంది సద్ అనే ధాతుకి అర్థం అంటే రము ధాతుకి రమణ రమణం అలాగనే మనకు కృ ధాతుకి కరణం కృషి ధాతుకి ఆకర్షణం ఒక్కొక్క ధాతుకి ఒక్కొక్క అర్థం ఉంది ఈ సద్ అనే ధాతుకి అర్థం ఏంటనంటే సదేర్ ధాతోహో విషరణ గతి అవసాదనార్థం ఈ మూడు అర్థాలు సద్ ధాతుకి చెప్పారు సద్ అనే ధాతుకి అర్థం విశరణము అంటే అన్నిటినీ కూడా విషరణం అంటే శిథిలీకరణం అంటే వెడగొట్టేయడం గతి అవసాదనం అంటే ఇంకా గతి లేకుండా ఆపేయడం పులి స్టాప్ పెట్టడం అంటే మొమెంటం లేకుండా ఆపడం అంటే విడగొట్టడం గతి లేకుండా ఆపడం ఇది రెండు అర్ధాలు ఈ సద్ ధాతుకి అయితే ఈ రెండు అర్ధాలు ఎప్పుడు పూర్తిగా ఈ ధాతువుకి వర్తిస్తుంది అంటే ఉపా నీ పూర్వస్య అంటే ఈ సద్ అనే ధాతుకి ముందు నీ అనే ఒక అక్షరం చేర్చాలి దానికి ముందు ఉపా అనే ఇంకొక అక్షరం చేర్చాలి ఇంకొక శబ్దం ఉపా నీ సద్ ఉపా అనే శబ్దము నీ అనే శబ్దము రెండూ కనుక చేరిస్తే ఉపనిషద్ అవుతుంది అయితే నీ అంటే ఏమిటండి అని అడిగారు నీ అంటే నిశ్చయము అనర్థం ఉపా అంటే సమీపము అనర్థం అంటే ఈ లోకంలో నాకు సమీపంగా ఉండేది ఏమిటి దేవుడా నాకు ఒక ఆలోచన అయిపోయాడు ప్రపంచమా నాకంటే అన్యమైపోయింది నా దేహమే నాకంటే వేరు నాకు దూరం దేహం కూడా నా మనస్సు నాకంటే దూరం కాబట్టి నాకు దగ్గరగా ఉన్నది ఏమిటనంటే నేనే ఈ లోకంలో నాకు దగ్గరగా ఉన్నదేంటి నేనే అంటే ఆత్మ కాబట్టి ఉపశబ్దానికి అర్థం ఏంటంటే ఉప ఆత్మ ఆత్మ ఆ ఆత్మతత్వం గురించి నీ నిశ్చయమైన జ్ఞానాన్ని అందిస్తుంది ఈ శాస్త్రం ఇది అందించడం వల్ల ప్రయోజనం ఏంటి విశరణ గతి అవసాధనార్థం అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం పొందామో విశరణము అన్ని కర్మలని వెడగొట్టేస్తుంది ఏ కర్మ అయితే మనకు జన్మకు కారణమవుతుందో ఆ కర్మలన్నీ వెడగొట్టేస్తుంది బిద్యతే హృదయ గ్రంథి చి సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే పరావరే బ్రహ్మణి దృష్టె సతి మోక్ష ప్రాప్తి కాబట్టి కర్మలన్నిటిని కూడా వదిలించేస్తుంది విడగొట్టేస్తుంది కర్మలని అంటే నేను అకర్తనైపోతున్నాను కర్తృత్వం లేదు నాహం కర్త సరే ఇప్పుడు కర్మలన్నీ వదిలించేసింది వీణేం చేస్తుంది అని అంటే ఈ శరీరం ఎలా నడుస్తూ ఉంటుంది కొంతకాలం జీవన్ముక్తుడై ఉన్నాడు వీడు ఆత్మతత్వాన్ని పొంది ఆ తర్వాత దేహం పడిపోతుంది గతి అవసాధనం ఇంకా మళ్ళీ వాడికి మళ్లీ పునర్జన్మ లేకుండా పులిష్టాప్ పెట్టేస్తుంది కాబట్టి ఉపనిషత్తు అనేటువంటిది ఏం చేస్తుంది ఆత్మతత్వాన్ని ఎరుకపరచి కర్మలన్నింటినీ తొలగించి మళ్లీ పునర్జన్మ లేకుండా అందిస్తుంది అందుకే దీనికి పేరు మోక్ష శాస్త్రము పేరు ఆ రకంగా ఉపనిషత్తు అనే శబ్దం ఏర్పడింది ఉపనిషత్ అని మనం ఊరికి నేసుకుంటున్నాం కాని ఇంత దాంట్లో పెట్టారు సదేర్ ధాతోహో విశరణ గతి అవసాదనార్థస్య రూపం ఉపనిషద్ది ఆ చేరడం వల్ల స్విప్ అనేటువంటి ప్రత్యయం చేరడం వల్ల ఏమవుతుందంటే ఉపనిషద్ కాస్త ఉపనిషద్ అవుతుంది ఉపని ఉపనిషద్ కాస్త ఏమవుతుంది ఉపనిషత్ కాబట్టి ఆ ఉపనిషద్ ఒక మహాశాస్త్రమది అది ఎవరికండి అర్హత అంటే అది ఎవడైతే బ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే నా యొక్క యదార్థమైనటువంటి సత్యాన్ని నా వాస్తవికతను నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనుకున్న వాడు మానిషిగా పుట్టిన ఏ వ్యక్తికైనా దీనికి అర్హతుంది ఆత్మ విచారణ దగ్గర ఆత్మవిద్య దగ్గర కులంతో ప్రసక్తి కాదు గుణమే ప్రసక్తి కాబట్టి సంస్కారం కావాలి కాబట్టి ఆ సంస్కారము ఎక్కడ ఉంటే దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఆ గుణం ప్రధానం కనుక ఆ శ్రద్ధ ప్రధానం కనుక ఆ సంస్కారం ప్రధానం కనుక అటువంటి సంస్కారాన్ని మనం పెంపొందించుకోగలిగితే ఆ సంస్కారాన్ని కనుక పెంపొందించగలిగితే ఉపనిషత్ అందరికీ సౌలభ్యము సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఉపనిషత్ గురించి మనం చూస్తాం దీనికి పేరు ప్రశ్నోపనిషత్ అని పేరు ఎందుకు అని ఒక ఆరుగురు ఋషులు వాళ్ళెవరనేటువంటిది మంత్రం చెప్తుంది మనకు ఈ ఆరుగురు ఋషులు కూడా అపరావిద్యని అంటే అపర అంటే సగుణ బ్రహ్మని బాగా సాధన చేసి సిద్ధులు పొంది ఆ లోకానికి వెళ్ళి ఈ లోకానికి వెళ్ళి ఆ దేవతల్ని ఈ దేవతల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళన్నిటినీ పొందిన తర్వాత ఒక రోజు ఆరుగురు అనుకుంటారు ఏంటంటే ఇవన్నీ పొందుతున్నాం కలిగినట్టే కలిగిపోతున్నాయి ఇవన్నీ తాత్కాలికంగా ఉన్నాయి మనకు శాశ్వతమైనది కావాలి యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ దేన్ని పొందితే ఇక మనకు పొందవలసిందంటూ ఉండదు దేన్ని చేరుకుంటే ఇక చేరుకోవలసిన గమ్యం అంటూ లేకుండా సర్వము తానే ఇమిడిపోతుందో నిలబడిపోతుందో ఆ స్థితిని పొందాలి ఆ కైవల్యాన్ని పొందాలని గుర్తిస్తారు దాని గురించి తపస్సు చేస్తారు తపస్సు చేస్తే ఆరుగురికి కూడా పిప్పలాదుడు అనేటువంటి గురువు దొరుకుతారు వారిద్దరి మధ్య అంటే గురువుగా పిప్పలాదుడు శిష్యులుగా వీళ్ళ ఆరుగురు వీళ్ళ ఆరుగురు ఆయన్ని తపస్సు చేసిన తర్వాత సమీపించిన తర్వాత జరగబోయేటువంటి ఘట్టాలే ఈ ప్రశ్నోపనిషద్దు ఇది ఆరు ప్రశ్నలుగా విభజింపబడ్డారు అంటే ఆరు ప్రశ్నలు అనంటే ప్రశ్న అనంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాప్టర్ అని కూడా అర్థం మొదటి ప్రశ్నలో ఇంచుమించు పద్నాలుగో పదిహేను ప్రశ్నలు సమాధానాలు ప్రశ్నలు అన్ని మంత్రాలతో వస్తుంది రెండో ప్రశ్నలో తొమ్మిదో పదో వస్తుంది ఇలా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క రుషి ఒక్కొక్క చాప్టర్లో ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానంతో తెలుసుకున్నారు కాబట్టి నిజంగా మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదనంటే ప్రశ్నించే తెలుసుకోవాలి తద్విద్ది ప్రణిపా సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఎవరు చెప్పాలది తత్వదర్శి అయినటువంటి జ్ఞాని చెప్పాలి నిజంగా తత్వదర్శి యొక్క స్థితి కూడా ఎలా ఉంటుంది ఇక్కడ ఒక జ్ఞాని యొక్క మాట ఎలా ఉంటుంది చెప్తానమాట కాబట్టి ఈ ఉపనిషత్తుని మనం ప్రారంభిస్తాం మూలం నాతో పాటు చెప్పండి దాని యొక్క వ్యాఖ్యానం అది మనం చూస్తాం ఓ సుఖేశాచారైభ్య సౌరణీ గార్గ్య కౌసల్య ఆశ్వయన భాగవో వైదర్భ కబంధీ క బ్రహ్మపరా బ్రహ్మనిష్టా పరం బ్రహ్మ అన్వేషమాణా ఎత్స వక్ష్యే సమియ భగవంతం పిప్పలాదం ఉపసన్నా ఇది ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం అసలు గురు శిష్యులు ఎవరు వీళ్ళు ఎలా కలిశారు అసలు ఏం జరిగింది అంటే ఆరుగురు ఋషులు వీళ్ళు వీళ్ళు సామాన్యులు వీళ్ళు ఋషులు అంటే ఎలాంటి ఋషులు అనంటే ముండకోపనిషత్తు ఒక చక్కటి మంత్రం చెప్తుంది ద్వే వేదితవ్యే సాపరా అపరాచేతి ఈ లోకంలో రెండు విద్యలు ఉన్నాయి ఒకటి పరా రెండు అపరావిద్య అపరావిద్య అంటే ఏంటనంటే నారదుడు చాలా అద్భుతంగా వెళ్లవేస్తాడు భూత విద్య నక్షత్ర విద్య నిక్షిప్త విద్య గ్రహ విద్య ఆ ఈ విద్య అన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు అంటే సనకుడు దగ్గరికి నారదుడు వెళ్ళి అధిహి భగవో బ్రహ్మేతి అయా నాకు ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పు అని సనకుడి దగ్గరికి వెళ్తాడు నారదుడు వెళితే ఆ సనకుడు అంటాడు నేను చెప్పేంతటి వాణ్ణి ఏమిటయ్యా నీకు నారదుడివి ముల్లోక సంచారివి నీకు నారాయణుడే స్వయం నీ చేతిలో ఉన్నాడు ఆయన నువ్వు నారాయణుడికి ఎంతో ఆత్మీయుడివి నేను నీకు చెప్పడం ఏమిటి అన్ని విద్యలో నీకు తెలుసు అన్ని నీకు తెలుసు నన్ను పరీక్షించడానికి వచ్చావా అని అడుగుతాడు అప్పుడు నారదుడు అన్నింటినీ పక్కకు పెట్టి రెండు చేతులు జోడించి భగవన్ మంత్ర విదే వాస్మి నాతో ఆత్మవిత్ అంటాడు ఆయన అయ్యా గురువు మీరు అన్నట్టు నాకు అన్ని విద్యలు తెలుసు కానీ ఆత్మవిద్య తెలియదు నాకు అన్నిటి గురించి నాకు తెలుసు కానీ నా గురించి నాకు తెలియట్లేదు అంటే అసలు ఏది తెలియాలో అది లేదు ఏది లేకపోయినా ఉండగలమో అది తెలుసు నాకు కాబట్టి నాకు వినే అప్పుడు సనకుడు ఏం చేస్తాడంటే నారదా నారద నీకేమేం తెలుసు చెప్పు అసలు ఒకసారి చెప్పు లిస్టు చదువు అని అంటాడు అసలు నారదుడు చదివిన లిస్టు చాలా పెద్ద ఛాందోగ్యంలో పెద్ద పోర్షన్ అది ఋగ్వేదం భగవో అధ్యేమి యజుర్వేదకం సామమాథర్వ నంచ భూత విద్య నక్షత్ర ఇలాగ విద్యలు ఆ ఈ విద్య ఈ విద్య ఈ విద్య మొత్తం ఎన్ని విద్యలు ఉన్నాయో ఈ లోకంలో అన్ని విద్యలు నాకు తెలుసు అన్నాడు లిస్టు చెప్పుకుంటూ పోతాడు చాందోక్యాలు సనక్కుమారుడు వింటాడు అసలు ఇన్ని ఉన్నట్టుగా కూడా అసలు నాకే తెలియదు కానీ నారదుడు అంటాడు ఇన్ని తెలిసి ప్రయోజనం ఏమిటి భగవన్ సోహం భగవచా తమ్మా కృపయా శోకస్య పరం పారం తారయుదు అని అంటాడు అయ్యా ఇన్ని తెలిసిన శోకంలోనే ఉన్నాను నేను ఈ శోకాన్ని దాటించగలిగే ఆత్మవిద్య నీ ఒక్కడి దగ్గరే ఉంది అది నువ్వే నాకు చెప్పాలి అని అంటే శోకాన్ని దాటించే ఆత్మతత్వాన్ని సనత్కుమారుడు నేర్పుతాడు నారదుడికి అదే ఛాందోగ్యోపనిషత్ దాంట్లో నారదుడికి ఒక్కడి చెప్తాడు ఏకస్మిన్ విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం సార్ నారద అన్నింటినీ పట్టుకోవాలని తాపత్రయపడుతున్నావు అన్నింటినీ లోకంలో పట్టుకోవాలనుకుంటే ఎవడు పట్టుకోలేడు కానీ ఒక్కటి ఉంది దేన్ని పట్టుకుంటే అన్ని దాని దగ్గర ఉండిపోతాయో ఆ ఒక్కటే పరమాత్మ విద్య అది నీకు నేర్పుతాను దేన్ని పట్టుకుంటే అన్నీ అక్కడికొచ్చి పడిపోతాయో దేన్ని లాగితే అన్నీ దాని దాని చుట్టూ తిరుగుతుందో ఆ తీగ నీకు అప్పచెప్తాను అదే ఆత్మవిద్య పరమాత్మ విద్య బ్రహ్మ విద్యగా చాందోగ్యోపనిషత్ చెప్తుంది అలాగనే ముండకో ఉపనిషత్తులో ఇదే మంత్రం వస్తుంది ద్వే విద్యే వేదితవ్యే సాపరా అపరా చేతి ఈ లోకంలో రెండు విద్యలు ఉన్నాయి ఒకటి అపరావిద్య రెండు పరా విద్య పరావిద్య ఏంటో చూస్తాం అపరా విద్య ఈ లోకాల గురించి ఈ ప్రకృతి గురించి ఇందులో ఉండే ఐశ్వర్యాల గురించి ఇందులో ఉండే సిద్ధుల గురించి శక్తుల గురించి ఆ ఉపాసన చేయడం వల్ల వచ్చేటువంటి గొప్ప గొప్ప స్థితులు అందుకనే ఉపాసన చేస్తే ఏమేమి వస్తుంది అని అంటే మనకు చాలా అద్భుతంగా ఉపాసన విభాగం చెబుతుంది ఆప్నోతి స్వరా ఆజ్యం ఆప్నోతి మన సస్పతి వాక్పతి చక్షుష్పతి ఏతత్తతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మారామం మన ఆనందం శాంతిసమృద్ధమృత ప్రాచీనయోగ్యోపా ఆస్వ భూర్భువ సువరితి ఏత్రో వ్యాతయ తాసాముహస్మైతాచతుీమ్మా ప్రవేదయతే మహితి తద్బ్రహ్మ స ఆత్మా అంగ అన్యన్యా దేవత ఆహ భూరి అయోక భువ ఇంతరిక్షవరిసౌల మహ ఇత్యా ఆదిత్యేన వాజోగున్షి మహ ఇ్రహ్మ బ్రహ్మణ వాదామహీయంతే ఇలాగా మనం మన ఋషులు ఏం చేశారు అనంటే మూడక్షరాలు తీసుకున్నారు ఈ మూడక్షరాలు చాలా ప్రధానమైనటువంటి బీజాక్షరాలు ఇవి ఏమిటనంటే భూ భువ సువ మూడు అక్షరాలు తీసుకున్నారు వీటిని వ్యాహృతులు అంటారు ఈ మూడు అక్షరాల మీద గొప్ప ఉపాసన విభాగం అంతా జరిగింది భూహు భువహా మీద వేదాలని ఉపాసన చేస్తే వీడు వేద పురుషుడే అయిపోతాడు కొంతకాలానికి భూహు భువహా స్వహ అనే మూడు మీద లోకాలని పెట్టి ఉపాసన చేస్తే వీడే ఈ లోకాలన్నింటినీ కూడా దర్శించగలిగేటువంటి ఒక గొప్ప దార్శనికుడు అయిపోతాడు భూహు భువహా స్వహ అనే మూడు మీద రకరకాల ఉపాసనలు చెప్పారు అవన్నీ పెట్టి ఉపాసన చేయడం మొదలు పెడితే విధులు ఉన్నాయి ఆ విధి కనుక ఉపాసన చేస్తే వీడు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడికి ఇంకో ఆల్టర్నేటివ్ భగవంతుడు అయిపోవచ్చు వీడు కానీ భగవంతుడైతే కాలేడుతుంది కారణం ఉపాసనే కనుక ఉపాసనకి జ్ఞానానికి ఇప్పుడు తేడా చెప్తాను ఉపాసన చేస్తే వీడికి సిద్ధులన్నీ లభిస్తాయి బాగా చూడండి సిద్ధులు కలుగుతాయి ఆ సిద్ధులు కలిగి వీడేంటంటే వీడు కూడా దైవత్వాన్ని ప్రకటించుకోవచ్చు వీడు అన్నది జరుగుతుంది వీడిలా చూశాడంటే అది ఆగుతుంది స్తంభింపజేయచ్చు ఒక లక్ష మంది ఇక్కడ నిలబడాలి నిలబడిపోతారు ఓ పదివేల మంది ఈరోజు పట్టుకుచ్చి డబ్బులు కుమ్మరించాలని అంటే వాడు ఏది అనుకుంటే అది చేసి చూడొచ్చు ఇక్కడ ఆ ఉపాసన అనేటువంటిది ఆ శక్తి ప్రకృతిని శాసించే శక్తి వస్తుంది కానీ ఒక వ్యక్తికి ప్రమాదం ఏమవుతుందంటే ఈ శక్తి రా వచ్చే ముందంతా కూడా వీడి దేవుడిని ఉపాసన ఆ యొక్క శక్తిని ఉపాసన చేస్తుంటాడు ఆ దివ్యత్వాన్ని ఉపాసన చేస్తాడు వీడికి ఆ తత్వం వచ్చిన తర్వాత ఆ దైవత్వం వచ్చిన తర్వాత నేనే దేవుడిని ప్రకటించడం మొదలు అక్కడే సమస్య వస్తుంది ఇక వాడు దైవత్వానికి రోజు రోజు వాడు ఉపయోగించేస్తుంటాడు కదా ఏదో చెప్తాడు అది అయిపోతుంది వాడు వచ్చి వీడి కార్డు ఒత్తుతూ కూర్చుంటాడు ఇంకా అక్కడి నుంచి వీడికి క్రెడిట్ కార్డులో నుంచి బ్యాలెన్స్ షీట్ తరిగిపోతూ ఉంటాడు యదా ఇహ కర్మ చితో తదా ముత్రాపి పుణ్య చితో లోక క్షీయతే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆఖరికి ఉపాసన బలమంతా పోయిపోయి ఉన్నంతకాలం దేవుడు దేవుడు అంటారు ఆఖరికి ఏమైపోతుంది వీడు మామూలుగా అయిపోతాడు ఇంకా ఆఖరికి వీడికి ఇంకా గతిమతి పతి సతి ఏమీ లేకుండా వీడు పడిపోతాడు కారణం ఉపాసనా ఫలం ఉన్నంత వరకు దైవత్వాన్ని ప్రకటించుకుంటాడు ఆ ఉపాసనా ఫలం తగ్గి తగ్గి తగ్గి తగ్గి ఏమైపోతుంది సామాన్యుడైపోతాడు ఇంకా సామాన్యుడి కంటే అతి సామాన్యుడైపోతాడు ఎందుకని అంటే వీడు చాలా ఎత్తుకు వెళ్ళాడు కదా ఇంకా పడిన తర్వాత ఏమైపోతాడు చిన్నవాడు కూడా వీడిని అనుకుంటూ పోతాడు అల్పుడికి కూడా వీడు చాలా అల్పుడైపోతాడు ఆ తర్వాత కాబట్టి ఇవన్నీ అపరావిద్యలు ఇవన్నీ ఉన్నాయి అపరావిద్యలు ఇవి కాబట్టి ఈ ఉపాసన ఎంత ఎత్తుకి ఎత్తుతుందో అంత పడేస్తుంది అందుకనే శంకర్లు అంటారు స కషాయం అంటారు అది ప్రమాదం సుమి అది నిన్ను పడేస్తుంది కానీ ఉపాసన చేయాలి ఎందుకు చేయాలి అంటే ఆ ఉపాసన చేస్తేనే అంతఃకరణ శుద్ధి